నేను పడిపోయాను కాని తలా సైన్యం నశించిపోయింది గురుకుమారులు కూడా కొంతమంది పోయారు అయినా కొంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు కనుక ఇప్పుడైనా వారి రాజ్యభాగం వారికి ఇచ్చేసాయి ఇచ్చేస్తే అర్థం లేదు అలా బ్రతకండి అయ్యా పడిన వాడు పడ్డారు పోయిన పోయారు మిగిలిన వాళ్ళు అయినా కొంతమంది బ్రతకడం అవసరమే కదా అన్నప్పుడు పాండవులు మాట్లాడలేదు ఆ బిరుకి నమస్కరించి రెండు వేళ్ల వారు తమ యొక్క శిబిరములకు వెళ్లిపోయినారుడు ఆ వెళ్లే సమయంలో గోవిందుడు నాడే ఆ యొక్క ధమరాజును చూచి మీ స్వరసరికైతావా పరికరులకు మీకు దక్క పౌరవ ముఖ్యంగా దేవతలు కూడా అజయుడు సుమా ఈ పీఠుడు అంటే పీఠుని జయంతవలను అంటే పడగొట్టవలను అంటే మీదలో ఇంచెవరికి సా అచ్చపడదు సుమా అని అర్చిస్తూ ఉన్నాడు ఆ సర్వేశ్వరుడు ఇదంతా దేవతవాది యొక్క అనుగ్రహమే మేమనగా దక్కే ఉన్నది స్వామి అని ఆ తమ్మురా శ్రీకృష్ణ స్వామి వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు అరుదైనలమే అప్రతి హత వీధుని నేను మనసు ఎంతటి పనులకు దాలి గాక భక్తాధీన ఇరువురులతో వెళ్లిపోయినారు అంత కర్ణుండు గంగేలు కనుకుపోయి భక్తి వినతుండీ పాద ప్రణాపం వాక్షరించి సమయం నుండు కర్ణుడుకుపోయి పాదములు వీలుబడి నమస్కరించే అలుక దక్కి నన్ను నటిక వాత్సయ్య శీతలుగా తగిన మాటలాడవే మహాత్మయూ ఓ స్వామి అలుక దక్కి కోపము దిగనాడి ఆ వాత్సల్యతమైనటువంటి యొక్క చూపుతో నన్ను చోటవయ్యా మహాపురుషంగా ఆ తండవమున కనులు విప్పి చూచి ఆ కన్నుని దగ్గరకు రమ్మని పిలిచి కౌగులించుకొని అచ్చడున్న రక్షలంబోని చేతనితోనే తరిండి ఉండే ఆ చేతితో ఆ కన్నుని కౌగులించుకొని ఆ రక్షకాది జనం ఉన్నదే చుట్టూ తన చుట్టూ రక్షించటానికై కావలసిన పరిచయలు చేయటానికి పాండవుడు కౌరవులు పెట్టినారు కొంతమందిని వారిని అందరినీ కూడా బయటకు బొమ్మని పెద్దల జరుపు లేదన్న రాతలతో నీ మీద నాకేమి కోపం అయ్యా కోపం లేదు ఎందువల్ల అంటే ఆ బిడ్డలు నాదే కౌరవ పాండవులంతా ఈ ప్రకారంగా హతమై నాశనమైపోవటానికి ఇష్టం లేక దీనికంతా అది ఉకుడు అనే నిన్ను అనుటయే తప్ప వేడుగా నాకు కోపమేమిటి నీ మీదంగా అది శిక్షగా అది అది శిక్షగాని ీ కుమార్లు రాధయుండవుగా విచారావు నీ జన్మమున్నదే మహారహస్యము సుమా నీవు రాధేయుడవు కాదు సుమా కౌంచేయుడవు కుంచుమ నీవు అది పెద్ద స్వైపాయను నాకు నేకాంతం నించే ఆ వ్యాసమై చెప్పినా ఈ సంగతి నాకు రహస్యముగా నేను అని ఉండు అది యొక్క చేయస్సు పరాక్రమం అవి చూచి నేను కూడా తెలుసుకున్నాను సుమా నీవు కౌత్యాయుడవు అని పాండు చేసి వాత్సల్యం కాదు నీవు పాండు కుమారుడు కనుక నీ మీద నాకు కోపమేమిటయ్యా వాత్సల్యమేదే చెప్పినవి నమోము ఏదుగురు పాండవులకు వైదమ్ముడికి వచ్చేది పాండవేయుల ప్రభేయుండేయుడుగా ఉన్న వారులతోటి విరోధం పుడు పాండవులకిద్దరికీ కూడా చెప్పి పంపించినాను నేను ఆ అర్జునుని జయించడానికి ఎవరికీ సాధ్యపడదు పైగా సర్వేశ్వరుడు సహాయంగా వచ్చి ఉన్నాడు కనుక వారిని ఎవరూ జయించలేదు కలిసి సంతానముతోటి పొత్తు సన్నే నాకు అంటే స్వామి విషయం నాకు మునిపే తెలుసునయ్యా నేను సంగతి అంత కూడా తెలిసే ఉన్నది కాదీ ఇక కుంతీ బుద్ధులతో పొత్తు ఉన్నదే అది మహత్తము నాకు తగదు మహాబలు హరియు వారికి ప్రాపు కలూ వాటల బుద్ధి మహాబలు మహాపురుషులు మహాబలవంతులు పాండవులు పైగా సర్వేశ్వరుడు వారికి ప్రాపు అనే కా దుర్యోధనుడు నాడే ఏ రోజుకు ఆ రోజుకు నాకు చేసేటటువంటి మన్ననలున్నాయి వేరు జయిత అని చెప్పి చెప్పడానికి వీళ్ళే అవి తలంచినట్లయితే ఆ దుర్యోధన్ని విడిచి పోబోతున్నా నాకు అది తలాంటుతూ ఉన్నదట ఎవరు దుర్యోధి భార్య కానుమతి కర్ణునికి తలంటుతూ ఉన్నదట కర్ణునికి తలంటు ఏంటి వాడేమో రాజరాజు రాజరాజు భార్య కర్ణుడు తాను ఇచ్చినటువంటి అంగ దేశానికి సామంతరాలు అయితే ఆ కదు తలంటుతూ ఉన్నదట తలంటుతూ ఉంటే ఏమిటంటే ఆ కదులు ఎందున్నటువంటి యొక్క ప్రేమాభిమానములు అలా బాధిస్తూ ఉన్నాయి వాడిని ఆ సమయంలో ఎవడో వచ్చాడు యాచకుడు వచ్చి హే అంగరాజా ప్రభో యాచుకోహు గాచుకోహస్మి అన్న సమాత వస్తుంది యాచుకుడు సమా కేవల వాటి ఏదైనా వచ్చా అంటే తలంటు చేసుకునే చేసుకునేవాడు పదివేల రూపాయల గిన్నె ఉందట దుర్యోధను నూనె పోసి ఉన్నది తలంటున్నది ఆ ఆమె ఇంకా కొంతమంది దుర్యోధని భార్య ఆ నూనె అవతల భారం ఇచ్చాట ఎంత భారం పోసి ఆ ఎత్తుకు పోవాయా అని ఎడమ చేత్తో ఇచ్చా అంటే స్వామి ఎడమ చేత్తో ఉన్నారు ఎడమ చేత్తో ఉన్నారు ఏమిటి అంటే క్షణం చెత్తం క్షణం వెత్తం క్షణం జీవితమావయోహో ఆ రే ఎవయ్య ఏ చెయ్యి అయితే నీ చెవి నీకు కావలసింది సొమ్ము క్షణం చెత్తం క్షణం వ్యక్తం ఈ యొక్క మానవుల యొక్క మనస్సులున్న ఏ క్షణికము ఏడు ఒక క్షణంలో ఉన్న మనస్సు ఇంకో క్షణంలో ఉండదు మారిపోవచ్చు క్షణం వ్యక్తం ఐశ్వర్యం కూడా అంతే ఒక క్షణంలో ఉంటది ఒక క్షణంలో పోతుంది జీవితం మన యొక్క జీవితంలో అంతే ఏ క్షణంలో ఎందులో ఎవరో చెప్పలేడు కాబట్టి ఈ చేతులో ఎడ చేతిలో ఉండగా నీకు ఇయ్యవలనని కలిగింది నాకు కుడి చేతితో కానీ ఇయ్యకూడదు దానం అని చెప్పి ఈ చేతిలో నుండి ఈ వరకు ఎంత గెమ్మతు కలిగినా గిన్నె వీడికి ఎందుకు ఇయ్యాలి అని అనుకుంటే నీకు రాదుదా నీకు రాదు కనుక అదంతా ఇంటికి ఏ చెయ్యి చేయం పోయిందాబో అని అవతల బారిషాయట ఆనందపడి ఎత్తుపోయాడు బంగారు గిన్నె దు దుర్యోధనేది పోయి చెప్పారట ఆ కర్ణుడు నీ యొక్క గిన్నె ఉన్నదే అది దానం ఇచ్చేసాడు సుమా బ్రాహ్మడు నీకు అని చెప్పారట చెబితే ఆ పది పొట్ల పంచదార పంచి పెట్టండి రా జనానికన్నా పది పొట్ల పంచదారా పంచి పెట్టండి జనానికి అది కాదు రాజ ఆపత్తు తప్పిపోయింది నాకు ఏమిటయా అంటే నా పాలు ఎక్కడే ఉన్నది ఆ పాపించకుండా కూడా క్వారా కోరితే నా భార్యనైనా ఇచ్చేవాడు వాడు వాడు ఏదగిందని ఏ తగందని లేదు ఆ కనునికి ఈ వచ్చును ఈ కోరు అనే ఎక్క విచ్చక్ష లేదు వాడికి ఏదడితే అవున వారైతమే కనుక నా భార్య అక్కడే ఉన్నది వాడికి అడ్డు తలంటు చేస్తూ అది పెద్ద ప్రమాదం తప్పిపోయింది కనుక పచ్చి పెట్టండి పచ్చ యుడ ఉన్న సంగతి నాకు నేను కౌంచాయుడనే సంఘతి నాకు ఇదివరకే తెలివినయ్యా దైవాహీ మనమేంపగావద్దు నేను కంబుపై కాబట్టి పాండవులతో నేను కలిసి కలిసి ఉండటము నేను సహోదరుణ్ణి పోవటం అనేది మాత్రం కనుక యుద్ధానికినకు నేను ఇంతకాలము అతను సొమ్ము తిన్నందుగాను అదంతా తీర్చుకోవలసి ఉన్నది కనుక నా యొక్క శౌజ ప్రతాపమును చూపి మొర రుకులంకించడం ఆ కృష్ణార్జుల్ని ఇద్దరినీ కూడా అల్లాడిపోయే చెక్తులను చెడు నెప్పునివముగా సహాయమద్ది అతనికి మన మన సంతసిల్లు మను పానము తక్కువ మనోగ్న ఇచ్చిన్నే నీ యొక్క నీ శక్తి సామర్థ్యములు నాకు తెలియనయ్యా కన్నుడా అంతకు చాలు కాబట్టి పోయి ఆ దుయ్యోధనకు ఏది తము అలా చేయవలసింది నడుచుకో నీకు అరుటి ఇచ్చాను సుమా పోవచ్చును తెలివంది పలికిన దేవవృతు బంధుభావం పరమానందంధేయునకున్నదే పీతుని యొక్క బంధుభావానికి ఆనందపడినటువంటి వాడై తన నివాసమునకు వెళ్ళిపోయినాడు కర్ణుడు వృత్తి భక్త ప్రవృత్తి కర్ణ గమనలీల కాఠ ప్రవత్తి ఇది ప్రశ్న చెప్పవచ్చు ఇంకా ప్రశ్న ఏ ప్రశ్న వాళ్ళు అనుకోవడం అక్షోహణి అంటే ఒక్క రథము వార మొగ్గండో ఒక ఏనుగు రముల్మోడు మూడు గుర్రములు కాలు నేవులు ఆ కాలు బలంగా ఐదుగురు అనుసంఖ్య గలయపు పట్టి ఇవి మొత్తము కలిస్తే పచ్చి అని అంటారు అది త్రిగుణం సేనాముఖం ఆ యొక్క పచ్చిని త్రిగుణం వైనా మూడు రట్టు అది సేనాముఖము అంటారు దీని త్రిగుణం గొల్మంబో దానిని మూడు పెట్టి వెచ్చ వేస్తే గుల్మము అంటారు దీని మొమ్మడు గొడగైన గణము తగ్గణము త్రిగుణకమైన వాహిని దాన్ని మూడు పెట్టి వాహిని అంటారు అంటారు అద్భుత మూట గుణితమైన ఆ దాన్ని ఆ ప్రతను మూడింటి పెట్టి ఎచ్చవేసినట్లయితే చెబు అంటారు మరి దాని ముమ్మటుగ నీకి నీ సమాఖ్యనరు ఆ చెబును మూడి పెట్టి ఎచ్చవేసినట్లయితే అదీకి అని అంటారు అది పది మధులైన నక్షోహినిథములు మొత్తం కలిపి చెబుతూ ఉన్నాడు మరి ఇరవై యొక్క వేయి ఇరవై యొక్క వేయి ఎనవన్నూట ఎనిమిది వందల డెబ్బై రెండు రథములు అన్ని ఏనుగులు అన్ని ఏనుగులు అరవది వేలు వేలు నూట పది గుర్రములు అరవది వేల నూట పది గుర్రములు లక్షో తొమ్మిది వేలు నూట వీరభతులు లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్వరము కలయటి యొక్క అయ్యే ఒక అర్థహుని అని మిది ఇటుడు పదకొండు అక్షహుణిలో పద్దెనిమిది అక్షౌిలో యుద్ధం చేసిన విషమా ఆ కురుక్షేత్రమునందు శ్రీ సంశయ మంగళ గౌరీ సంగమ విభవ పుణ్యం హిర వైశంపాయను నెట్టని వైశంపాయను ఏమంటాడు ఇంకోటి అడిగారు ఇవాళ దీపావళి పండుగ కదా ఆ కారణం చేత ఎందుకు వచ్చిందో ఈ పండగ అది కాస్త చెప్పండి అని చెప్పేసి ఆచి కొందమని అడిగా పొద్దున కొందమడిగా అడిగాడు వెనుక ఒక హరిదాసు ముఠా బయలుదేరింది హరికాసుడు బయలుదేరడు ఊళ్ళోకెళ్ళ వేడి వంట చేసుకున్నారు చేసుకుని మజ్జిగ కావాలి మధ్య కొరకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఫలానా వీధి చివరు ఉంది ఒక ముసలామి బాగా ఉన్నాయి పాడి బాగా ఉంది అక్కడ పోతే పోతుంది ఏం చెప్పారు చెబితే ఈ మధ్యలో వాడు నేను పోయి తీసుకొస్తాను అని ఒక టలు తీసుకుపోయాడు పోతే మధ్య చేసుకుంటున్నా అమ్మా మేము పలువురు మాది వంట చేసుకున్నాం కాస్త మజ్జిగ పోస్తావా పోతాను తెలుసుకోనా కూర్చోవయ్యా అందట కూర్చుని చూచాడు వీడు చూస్తే చిన్న పావి చవి చుట్టూ గోడ పెట్టుంది సన్నటిదేమో లోపల కట్టేసి ఉంది గేద దానికి పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయట కొమ్ములు ఏమో చాలా ఎడ పే కొమ్ముడు ఉన్నాయి అవి చూచాడు వీడు చూచన్నాడు ఏమమ్మా ఒకవేళ నీ గేద చస్తది ఇందులో గేద చతే ఇంత బొమ్ములున్నాయే ఈ ద్వారం కూడా పట్టదే మరి బెయిల వారేసేది ఎట్లా అన్నాడు నీ చాలా పండ పరిగా మధ్య కని వచ్చి నా గేద చావాలని ఇంత అశుభంగా అది ఆ చెడు తీసుకుని అమ్మడబడి పారిపోయాడు పారిపోయి వచ్చి పైకి వచ్చింది రోసీ మధ్యకెళ్తే అంటే అది దూపదేగా పైకి వచ్చేటట్టుగా మాట్లాడతావు కాబోరు నువ్వు ఏ వెళ్తానుండవని పిడేలు రాదు వయలేరా